జం బ్రహ్మణానుీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమాం అస్మదాచార్యపే గురు పరపరాయం నమస్కృత్యం చైవరం దేవీ సరస్వతీ వ్యాసం తో ముదీర ఆత్మస్వరూపం మనం ఇరవై నాలుగో శ్లోకం చూసాం ఇరవై ఐదు కూడా చూసాం ఇరవై ఆరు తాపశ్యత్ స్థితాన్ పాూన పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతూన్ పౌత్రాం సఖీంస్త శుశూరాంశు హృదశరుభయ అక్కడికి అన్వయం ఒక వాక్యం కున్ అండ్ హాఫ్ వర్సెస్ ఒక వాక్యం సో త్రహ్ అపశ్యత్ తత్ర అంటే అచట రెండు సేనల మధ్యలో ఒక స్థానంలో ఒక్కసారి ఎత్తుగా ఉన్న స్థానం అయి ఉంటుంది అది ఈ సేన ఆ సేన మొత్తం అంతా క్లియర్గా కనపడేటువంటి చోటు ఒకటి చూసి శ్రీకృష్ణుడు దాన్ని రథాన్ని అక్కడ కాబట్టి తత్ర అక్కడ ఉన్నవాడై పార్థ అర్జునుడు అపశ్యత్తు చూచను ఎవరిని చూశాడు అంటే ఈ సైన్యాలు రెండింటినీ చూశాడు స్థితాన్ నిలబడి ఉన్నవారిని చూచను ఎవరు ఆ నిలబడి ఉన్నవారు పితృ తండ్రి వరసయ్యే వాళ్ళు పిత అంటే తండ్రి తండ్రులను చూచను అంటే అర్థం తండ్రి వరస వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు కన్న తండ్రి తండ్రి వరస కన్న తండ్రి లేడు అక్కడ మహారాజు ఆ అక్కడ లేడు కానీ తండ్రి వరస వాళ్ళు చాలామంది ఉన్నారు ఉదాహరణకి అత్తమామలను తల్లిదండ్రులతో సమానంగా శాస్త్రం బోధిస్తూ మన వాళ్ళు అలా చూడరు అత్తమాముల దగ్గర వచ్చేవాడు కొంచెం ఎవరైనా ఇటు అటు కూడా శాస్త్రం అయితే అత్తమామలను తల్లిదండ్రులతో సమానంగా మర్యాద చేయవలసిందే అని బోధిస్తాం కాబట్టి ఇటు పురుషుడు కూడా అత్తమామలు తనను మర్యాద చేస్తూ ఉండాలి తనకి బహుమానాలు ఉండాలని అలా అపేక్షించరాదు ఎంతకాలం ఇస్తారు ఏదో కడిగి కాలు కడిగి కన్యాదానం చేశారు సాయం చేసినట్టుగా అప్పుడు ఏదో ఇచ్చేది ఏదో ఇస్తారు ఇంకే ఎంతకాలం ఇస్తారు ఏదో వాళ్ళ ప్ర ప్రీతితోటి ఇవ్వాలి కానీ మనం డిమాండ్ చేసి తీసుకోవటంలో ఏమి శోభ ఉందండి అసలు డిమాండ్ చేసి డబ్బు కానీ రెస్పెక్ట్ కానీ తీసుకోవటము అంత పొరపాటు అదే కానీ ఇంకొక అలా అందరూ ఉండకూడదు వాళ్ళు ప్రేమతోటి ఇచ్చేదాన్ని మనం ఆపక్కర్లేదు కానీ మనం డిమాండ్ చేసి తీసుకోవటం చాలా పొరపాటు అందులో అత్తమామలకి మనం ఏదైనా చేతనైతే సేవ చేయాలి తల్లిదండ్రులతో సమానం సో అత్తమామ మామగారు ఉన్నారు తండ్రితో సమానం ద్రుపదుడు ఉన్నాడు ఇటువైపు ద్రుపద మహారాజు ఉన్నాడు తండ్రితో సమానమేగా ఇంకా అటువైపు చూస్తే తండ్రితో సమానమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇప్పుడు ఆ మనం వెరిఫై చేయాలంటే కష్టం కానీ తర్వాత అన్నగారు తండ్రితో సమానం ఈవెన్ దట్ ఈస్ ద్యాట్ సో అర్జునుడు ధర్మరాజు దుర్యోధనుడి కంటే పెద్దవాడు కానీ అర్జునునికి ధర్మరాజు దుర్యోధనుడు పెద్దవాడు కాబట్టి అర్జునునికి దుర్యోధనుడు అన్నగారు అన్నగారు కనుక తండ్రితో సమానం ఓ రకంగా బంధుత్వాలు ప్రారంభిస్తే అలా చాలామంది తేల్తారు సో పితృ తండ్రి వరసవాళ్ళని చూశాడు అథ అంతే మరియు పితామహాన్ తాత వరస వాళ్ళు ఎంతోమంది ఉన్నారు భీష్ముడు ప్రపితామోహుడు ఇది కాక తాత వరసవాళ్ళు బాహ్లీకుడు సోమదత్తుడు భూభిశ్రవసుడు లేదా ఎంతోమంది ఒకళ్లా ఇద్దరం లేదు చాలామంది ఉన్నారు తాత ఇటు ఉన్నారు అటు ఉన్నారు ఆచార్యాన్ ఆచార్యుడు అంటే ఎప్పుడో విద్యను గరపిన వారు ద్రోణాచార్యుడు ఉన్నాడు ఉపాచార్యుడు ఉన్నాడు తర్వాత ఆచార్యులు అంటే కేవలం ధనుర్ విద్య అక్కర్లేదు మిగతా ఆచార్యులు కూడా ఆ వంశంలో ఉన్నవాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళందరూ కూడా అక్కడ ఉపస్థితమై ఉన్నారు తర్వాత చెప్పడం ఏంటంటే ఇక్కడ అందరూ అర్జునుడికి ఆచార్యులేక అక్కర్లేదు ఆచార్యుల వరసలు అలా ఉంటాయి తండ్రి కొడుకు అలా అందరూ బంధువులే అంతా ఒక క్లాన్లో రెండు వర్గాల కింద విడిపోయి దెబ్బలాడుకుంటున్నారంటే అందరూ బంధువులే వాళ్ళలో వాళ్ళే అందరూ కూడా సో ఆచార్య మాతులా మెనమామలు వరస అంటే తల్లి యొక్క సోదరులు భ్రాతృ సోదరుల వరస అయిన వాళ్ళు వీళ్ళు భ్రాతులే కదా దుర్యోధనాథులు అందరూ సోదరులే పుత్రాన్ కొడుకు వరస వాళ్ళు ఉన్నారు దాంట్లో ఉదాహరణకి దుర్యోధనుడు అభిమన్యుడి మీద బాణం వేయాల్సి ఉంటుంది ఆయన కొడుకు వరస అవుతాడు అర్జునుడు లక్ష్మణకుమారుడు మీద బాణం వేయాల్సి ఉంటుంది ఆయన కొడుకు వరస అవుతాడు ఈ విధంగా ఎంతోమంది మొత్తం రాజవంశాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కవచాలను ధరించి ధనకు బాణాలను పట్టుకుని యుద్ధరంగంలో వచ్చి నిలబడ్డారు పౌత్రాన్ మనమల వరసవాళ్ళు కూడా వచ్చేసారు భీష్మ పితామహుడికి అందరూ మనవాళ్ళే సో సఖీన్ తథా తథా అంటే అదే విధముగా అండ అని ఇన్ ది సేమ్ వే సఖీన్ సఖీ అంటే మిత్రుడు అర మిత్రు సఖి అంటే చెలికెత్తే అని కాకుండా కుళ్ళుందా సఖీ సఖా సఖాయ సఖాయ సఖాయం సఖాయ సఖీన్ అని సో సఖీన్ అంటే మిత్రుల ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు శ్వెషురాన్ మామగారు మామగారి వరస వాళ్ళు చాలామంది ఉన్నారు శ్వెశురాన్ సుహృద అంటే సఖికి సుహృద్కి తేడా ఉంటాయి సఖి అంటే ఇచ్చిపుచ్చుకునే స్నేహం సుహృత్ అంటే మనకి ఉపకారం చేసిన పెద్దలు వాళ్ళని సుహృద్ అంటారు హితమును చేకూర్చిన వారు ప్రేమతోటి సు అంటే మంచి హృత్ హృదయము అంటే మనకి మన ప్రేమించి మనకు ఉపకారం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ యుద్ధరంగంలో కనపడుతున్నారు వెళ్ళని చూశాడు సుహృదశ్చైవ కేవలం ఒక్క కౌరవ సేనలోనే పరిస్థితి అలా కాదు ఉభయోహ సేనయోహ అపి రెండు వైపులా చూసినట్లయితే ఇలా కనపడింది కాబట్టి ఇటు దుర్యోధనాదుల వైపు నుంచి వాళ్ళు యుద్ధం చేసినప్పుడు వాళ్ళు ఈ రకం బంధువులందరి మీద బాణాలని తత్తుల్ని దుయ్యాల్సి ఉంటుంది అలాగే పాండవుల వైపు నుంచి యుద్ధం చేసినప్పుడు అటువైపు వాళ్ళ మీద ఇటువంటి బంధుత్వాలు అన్నీ ఉంటాయి అటువంటి బంధువులు చాలా దగ్గర బంధువుల మీద కత్తుల్ని దియ్యాల్సి ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమలో ఫ్యాక్షనల్ ఫైట్స్ ఉంటాయి చూడండి అలా ఉంటుందని అనుకోవచ్చు రాయలసీమ ఫ్యాక్షనల్ ఫైట్స్ ఇలాగే ఉంటాయి అలాగా బాంబులు వేసుకుంటూనే ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు అందరూ బంధువులే వాళ్ళలో వాళ్లే మళ్ళిన సో ఇక్కడ పరిస్థితి అది ఇది చూసాడు ఆయన సో శ్లోకం అనేసిద్దాం వస్తుంది తాపశ్యస్థితా పాూనథ పితామహాన్ ఆచార్యాన్మాతులాన్ భ్రాతూన్ పౌత్రన్ సీస్తథ శశురాహృదై సనయోరుభయరీ మనం వాక్యాన్ని బట్టి కౌంటు వేస్తున్నాం నేను అక్కడికి ఇరవై ఆరున్నర అయింది అక్కడికి ఇరవై ఇరవై ఏడులో సెకండ్ హాఫ్ ఇరవై ఎనిమిదో ఫస్ట్ హాఫ్ కలిపి మళ్ళీ ఓ వాక్యం అవుతుంది తాన్ సమీక్ష సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయాపరయావిష్ట విషీదన్నిధమబ్రవీత్ అదో వాక్యం సహ కౌన్తయ అది నామవాచకం ఆ అర్జునుడు కౌంతేయ అంటే కుంతి యొక్క పుత్రుడు చూడండి పూర్వం పేర్లన్నీ తల్లి పేర్లను బట్టి చాలా మటుకు పాండవ హాన్ కానీ తక్కువ కౌంతేయ ఎక్కువ పార్థ అవి కూడా తల్లి పేరుని బట్టి ఆవిడ పేరు వృథ కుంతి అని ఒక పేరు వృథా అని గొప్ప వృథ అసలు కుంతి భోజ మహారాజు ఆవిడ్ని దక్కర్ చేసుకుంటే కుంతి అనే పేరు స్థిరమైనవి కాబట్టి కుంతి యొక్క కుమారుడు వృథ కుమారుడు అని తరచుగా పౌన్ సో నామధేయంలో తల్లికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు అలానా అమ్మగారి కుమారుణ్ణ నేను గర్వంగా చెప్పిన తరువాతి కాలంలో ఆ సంప్రదాయం పక్కన జరిగింది రాముడు కౌసల్యాసుప్రజారామాన్ని సంబోధిస్తాడు విశ్వామిత్ర కౌసల్యాసుప్రజారామ పుర్వాసం ప్రవర్తితేశరథసుప్రజ అండదు ఎందుకంటే ఆయన అడిగిన వెంటనే శశరథ మహారాజు ఎన్ని అడ్డంకులు పెట్టాడో అన్ని అడ్డంకులు పెట్టాడు రాముడిని పంపించబోయా అంతే రాముడికి అనేక అస్త్రాలు శస్త్రాలు ఇచ్చి అతన్ని చక్కగా తీర్చిదిద్ది సామ్రాజ్యాన్ని రక్షించేటువంటి సమర్థుడైన క్షత్రియ మహావీరునిగా తయారు చేయడం కోసం విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు రాముణ్ణి తన పబ్బం గడుపుకోవడం కోసం కాదు ఆ సంగతి దశరథుడికి తెలియదు అసంగతి చాలామందికి కూడా తెలీదు చాలామంది విశ్వామిత్రుడు తన ప్రయోజనం కోసం రాముణ్ణి తోడుకొని వెళ్ళాడు అనుకుంటారు చాలా పొరపాటు రాముణ్ణి తర్ఫీది కోసం విశ్వామిత్రుడు తీసుకెళ్ళాడు నిజంగా అలాగే తర్ఫీది ఇచ్చాడు భవిష్యత్తులో రాముడి సాధించినటువంటి ఘనకార్యాలన్నింటి వెనుక విశ్వామిత్రుడిచ్చినటువంటి కర్ఫీదే ఉన్నది సో పంపించమంటే దశరథ మహారాజు గారు అనేక ఆటంకాలను ఇచ్చారు తీరా అన్ని ఆటంకాలకి సమాధానాలు దొరికి ఆయన నిశ్చయం చేసుకున్నాక అప్పుడు ఒక వ్యక్తిని కబురు పెడతాడు రాముడు కవు ఎక్కడున్నాడు అని కౌశల్య అమ్మగారి అంతఃరంలో అమ్మగారితో మాట్లాడుతున్నాడు అని వార్త చెప్తాడు సరే ఇలా చెప్పు వెళ్ళి రాముడు విశ్వామిత్రులతో కలిసి ఇప్పుడు అడవికి వెళ్లాల్సి ఉంటుంది అనే సమాచారం చెప్పి పెట్టి పేడా సర్దుకుని రమ్మను అని కబెడితే చెప్తాడు రాముడు చెప్పిన ఆవిడ ఆశీర్వదించి వెంటనే కనిపిస్తుంది ఏ రకమైన ఆటంకం పెట్టడం ఎందుకంటే కురవాడు విశ్వామిత్రుడితో వెళ్తే అభివృద్ధికి వస్తాడు అభివృద్ధికి వస్తాడు అని ఆవిడికి తెలుసు అంచేత వేరే దశరథ మహారాజు కేవలము పుత్ర వాత్సల్యం ఆ వాత్సల్యం కూడా కాదు ఆసక్తి అంశం వచ్చి లేఖలేఖ కడిగిన కలిగిన పిల్లవాడు అని గరాబం దగ్గర అడిగాడు ఆవిడ పాపం చాలా వివేకవంతుడా మన పిల్లవాడు విశ్వామిత్రులతో వెళ్తే అని ఆమె చాలా ప్రేమగా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాయన వెళ్ళని ఉత్సాహంగా పంపిస్తుంది అది చూసి విశ్వామిత్ర మహర్షి ముగ్ధుడైపోతాడు కౌశల్యా సుప్రజారామ అంటాడు హే రామ కౌసల్యా సుప్రజ అంటే కౌసల్యాదేవి చక్కని సంతానమును కన్నది అంటే నువ్వే కౌసల్యా సుప్రజారామ ఎనీవే సో ఆ విధంగా ఆ తల్లి యొక్క నామాన్ని స్వీకరించి తమ పేర్లో దాన్ని పెట్టుకుంది ఉండి వరపూర్వం ఈరోజునే గాయత్రీ మంత్రం చెప్పడానికి స్త్రీలకు అర్హత లేదు స్త్రీలు ఓం అనకూడదు ఆఖరికి ఇలా తయారయ్యారు ఆపోజిట్ ఒకప్పుడు ఉన్న రెస్పెక్ట్ ఇవ్వకపోగా ఇది ఆపోజిట్ సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎనీవే తాన్ సమీక్ష్య సౌంతేయ సహా కౌంతేయ ఆ కౌంతేయుడు ఆ కుంతీపుత్రుడు అబ్రవీత్ నావున్న నుంచి మళ్ళీ వెర్బ దగ్గరికి అబ్రవీత్ పలికను ఏమిటి పలికాడు ఇదం ఈ మాటను పలికను ఎందుకని ఆ పలికిన సందర్భం ఏమిటంటే కృపయా పరయా విష్ట ఆవిష్ట అనర్థం పరయా కృపయా ఆవిష్ట ఆవిష్ట అంటే ఆవేశము గలవాడు ఆవేశము అంటే పొసెసింగ్ అని అంటే ఒక ఒక భావావేశము ఒక భావ ఒక భావన ఒక ఇమోషన్ అది మనిషిని పూర్తిగా తాను వశం చేసేసుకుంటుంది వీడు పరవశుడైపోతాడు స్వాధీనత తప్పిపోతుంది ఆ ఆవేశముతోటి ఊగిసే ఊగిపోతూ ఉంటాడు ఒక భూతం దెయ్యం పట్టిన ఎలాగైతే ఊగిపోతాడో ఆ విధంగా వీడు ఒక ఒక భావావేశం చేత ఊగిపోతూ ఉంటాడు చూడండి మన హృదయంలో ఒక ఒక సంకల్పం పుడుతుంది ఈ సంకల్పము మొత్తం శరీరాన్ని అంతని ప్రభావితం చేసేసి అంత దృఢంగా ఉన్న సందర్భాలలో దానికే ఆవేశము అని పేరు కోపం వచ్చింది అనుకోండి కోపం వచ్చినా కూడా అలాగే నిబ్బరంగా కూర్చుని ఉంటే కోపం వచ్చిందని తెలుస్తుంది తప్పిస్తే ఆ కోపం ఆవేశం కాలేదు ఇంకా కోపం కోపంలా ఉంటుంది అలాగే దయ కరుణ కృప అంటే కరుణ దయ కలిగింది దయ కలిగినప్పుడు ఆ దయ కలగాలి కానీ ఆ దయ ఆవేశంగా మారిపోనక్కర్లేదు ఆవేశంగా మారిపోతే ఏమిటి ఇంకా ఉండబట్టు ఇంకా కూర్చోలేడు స్థిరంగా కూర్చోలేక మనిషి ఊగిపోతాడు ఊగిపోయి ఆ దయలో ఏం చేసినా చేసేస్తాడు మొత్తం ఆ టైంలో చెక్కు పుస్తకం ఎదురుకుండా మొత్తం బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు అంతా చెక్కు ఇచ్చేస్తాడు ఆ టైంలో చెక్కు దొరికితే చెక్ పర్సు దొరికితే పర్సు చేసుకెళ్ళి ఇదే చేతిలో పెట్టేస్తాడు ఇంకా కౌంటింగ్ చేయటం కానీ కొంచెం ముందు వెనక చూడడం కానీ ఉండదు దాని పేరే ఆవేశము అంటారు ఆవేశము ఏదైనా మంచిది కాదు అది కోపావేశము మంచిది కాదు కృపావేశము మంచిది కాదు సో నా పదప్రయోగం ఎంత అందంగా ఉందో కృపయా పరయా ఆవిష్ట సో మామూలు ఆవేశం కూడా కాదు పరయా కృపయా ఆవిష్ట అతిశయించిన పరమైన అంటే అతిశయించిన దయతే దయతో ఆవేశింపబడిన వాడై దయ యొక్క ఆవేశం కలిగింది ఆవేశం కలగకూడదు దయ యొక్క ఆవేశం అనవసరం దయ ఉండాలంతే తర్వాత దయ కూడా ఎలా ఉండాలి కొంచెం ముందు వెనుక చూసుకోవాలి మనం చేస్తున్నటువంటి ఈ దయ ఈ దయ దయ దయకారణంగా చేసేటువంటి సేవ లేకపోతే సహాయం ఏదైతే ఉందో అది యోగ్యంగా సందర్భానుసారంగా ఉండాలి ఆ లక్షణం పోతుంది ఎప్పుడైతే ఆవేశం కింద మారిపోయిందో ఇంకా వివేకము ఆలోచించే శక్తిని కోల్పోతాడు పరవశుడైపోయాడంటారు స్వాధీనత తప్పిపోతుంది సో అర్జునుడి పరిస్థితి ఆ విధంగానే అయింది సో చిత్రం ఏంటంటే అర్జునుడు యుద్ధం నుంచి మానేస్తామని ప్రపోజల్ కట్టబోతున్నాడు ఆ ప్రపోజల్ వెనుక ఉన్నటువంటి స్పిరిట్ భయం కాదు యుద్ధ భయంగా యుద్ధం చేసినట్లయితే వీళ్ళందరినీ సంహరించాల్సి వస్తుంది పరస్పరము ఒకరినొకళ్ళు ఈ బంధువులు వీళ్ళందరూ కూడా తను ఎలాగో సంహరించాల్సి ఉంటుంది అంత మాత్రమే కాకుండా పరస్పరము కొట్టుకున్నప్పుడు ఆత్మబంధువులు ఆప్తబంధువులు ఒకరినొకళ్ళు చంపుకునేటువంటి పరిస్థితి వచ్చేస్తోంది అనేటువంటి ఆ కృపావేశము చేత అతను ఊగిపోతో విషీద ఎప్పుడైతే ఆవేశాన్ని పొందాడో అందులో దయకి దయా దయారూపమైన ఆవేశం కనుక అది తీవ్రమైన విషాదమును ఖేదమును అతనికి కలిగించింది ఆ విధంగా ఖేదమును పొందుచున్నవాడై ఇదమబ్రవీత్ ఈ మాటను ఫలితము ఇక్కడ ఆవిష్ట అనే పదాన్ని బట్టి విషీదన్ననే పదాన్ని బట్టి అంటే ఆవేశము దయావేశము గలవాడు ఖేదమును పొంది ఉన్నవాడు అని ఈ రెండు విశేషణాలను బట్టి అర్జునుడు మాట్లాడే మాటలు సందర్భశుద్ధిగా ఉండవు అని మనకి స్పష్టం అయిపోతుంది ఇమోషనల్గా మాట్లాడతారు కొంతమంది వినడానికి చాలా సొంపుగా ఉంటాయి కానీ ఒక్క పిసర్ జాగ్రత్తగా పరిశీలిస్తే అదంతా కూడా తప్పు అని తెలిసిపోతాం ఇమోషన్ ఎప్పుడూ కూడా మనిషిని వివేకపూర్వకంగా ఆలోచించే శక్తిని కోల్పోయి ఇట్లా చేస్తుంది కాబట్టివరమైన ఇమోషన్లో ఎప్పుడూ ఏ పని చేయకూడదు అసలు అటువంటి ఇమోషన్కి మనిషి వశం కాకూడదు స్వాధీనత తప్పిపోతుంది బుద్ధి స్వాధీనత తప్పుతుంది శరీరం కూడా స్వాధీనత తప్పుతుంది అటువంటి స్థితిలో మనిషి ఏ పని చేయకూడదు అసలు ఏ ఆలోచన చేయకూడదు ఏ మాట మాట్లాడకూడదు ఏ పని చేయకూడదు అర్జునుడు ఈ మూడు పనులు చేయబోతున్నాడు తప్పుగా ఆలోచించబోతున్నాడు తప్పుగా మాట్లాడతాడు తప్పు పని చేయటానికి ఉద్యుక్తుడవుతాడు ఏదో పక్కన శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి సరిపడి లేకపోతే ఇతగాడికి వచ్చిన ఈ దయావేశం వల్ల సర్వనాశనం అయిపోయింది కందుకూరు వీరేశ్వంపంతులు గారు రాజశేఖర చరిత్రమో అని ఒక పుస్తకం హట్రాసారు రాజశేఖరుడు అనే ఒక ఆయన ఉంటారు ఆయనకి దయాగుణం ఎక్కువ పెద్ద సంసారం భార్య పిల్లలు ఆయన మీద ఆధారపడినటువంటి ఒక వితంతు అయిన చెల్లెలు ఇలాగే పెద్ద సంసారం అయితే ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరైనా సరే భోజనానికి ఉండమని అంటాడు ఎవళ్ళని కూడా నిరాకరించడు దాంతో ఈ చుట్టుపక్కల వాళ్ళందరూనూ వాళ్ళ ఇంట్లో భోజనాలు వండుకోవడం మానేసి ఆ టైంకి ఇక్కడికి వచ్చేసి భోజనం చేసి లేదు ఇంట్లో వాళ్ళు వండలేక నానాబాధ పడేవారు ఇతని దయాగుణానికి తర్వాత జేబులో ఎంత ఉంటే అంత దానం ఈ విధంగా ఆ రాజశేఖరుడు అనే ఆయన అన్ని రాజశేఖరుడో లేకపోతే ఏదో పేరుంది మొత్తానికి రాజశేఖరుడే కదా నేను చెప్పిన కథ సరిగ్గానే ఉందండి ఇప్పుడు చిన్నప్పుడు చదివింది సో టీవీలో కూడా వచ్చిందా ఏదో చిన్నప్పుడు చదివాం వీరేశం పంతులు గారి పుస్తకం వీరేశలింగం పంతులు గారు మంచి కవి మంచి సమాజ హితాన్ని చింతించే ఆయన కానీ చాలా పరుషమైన వాక్కు ఆయన విషయంలో అది దోషం ఉంది ఎదుటివాడిని విమర్శించేప్పుడు చాలా కఠినంగా విమర్శించేవారు ఎప్పుడు కూడా మీరు అంత కఠినంగా విమర్శించి ఎదుటివాడి హృదయంలో పరివర్తన తీసుకురాలి విమర్శించడమే మానేయాలి లేదా ఒకవేళ విమర్శించినా ప్రేమపూర్వకంగా నచ్చజెప్పే విధంగా విమర్శిస్తే ఏమైనా ఓ పరివర్తన వచ్చే ఛాన్స్ మిగిలి ఉంటుంది అసలు మీరు ప్రారంభంలోనే పరుషంగా విమర్శిస్తే ఆ ఛాన్స్ కూడా ఉండదు ఆయన జీవితంలో అలాగే అయింది ఆయన విమర్శ కూడా పరుషంగా ఉండేది ఆ కాలంలో ఆయనకు అందరూ శత్రువులుగా ఉండేవారు కానీ ఆయన చేపట్టిన ఉద్యమం మాత్రం చాలా పవిత్రమైన ధర్మబద్ధమైన ఉద్యమం కానీ ఆ ఉద్యమాన్ని ఒక ప్రేమపూర్వకంగా ఆయన చేస్తుంటే అసలు రిఫారం అనేది ఎలా చేయకూడదు అన్నదానికి దృష్టాంతంగా విదేశరంగ మంత్రులు గారికి చెప్పచ్చు ఆయన పాయింట్స్ అన్నీ కరెక్టే ఏది తప్పు కాదు కానీ చెప్పే పద్ధతి మాత్రం అది కాదు అంచేతనే ఆయన జీవించిన కాలంలో ఎవళ్ళు ఆయన అంగీకరించలేదు ఆయన మరణించిన తర్వాత ఆయన కొంత ఆయన చేసిన సేవకు కొంత లాభం కనపడింది నేను మొన్ననే చూశాను వీరశంగం గారు విగ్రహం ఎక్కడ కనపడింది నాకు రాజమండ్రిలో చాలా ఆనందం అనిపించింది చాలా గొప్పవాడు ఆయన సామాన్యుడేం కాదు ఎనీవే సో తీవ్రమైనటువంటి దయావేశం కూడా మనిషిని వివేకం కోల్పోయేట్లా చేస్తుంది అన్నదానికి ఇదే దృష్టాంతం కాబట్టి ఇమోషనల్ డైలాగులకి మనం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు ఇమోషనల్ డైలాగులని జాగ్రత్తగా మళ్ళీ పరిశీలించి అవి విచారమునకు నిలబడే పక్షంలోనే వాటిని స్వీకరించాం కేవలం ఇమోషనల్ కంటెంట్ తోటి చెప్పినటువంటి మాటలకి పెద్ద ఎక్కువ విలువ ఇవ్వడం అనవసరం అదొక జనరల్ రూల్ శ్లోకం అందాము సర్వాన్ బంధూనవస్థితాన్ సర్వాన్ బంధున్ అవస్థితాన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ బంధువులే ఏదో బంధుత్వం దగ్గర దూరం ఏదో బంధుత్వం అందరికీ ఉంది అవస్థితాన్ని యుద్ధం చేయడానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు ఆ స్థితిలో అతడు గొప్ప దయావేశానికి గురి అయినాడు కాబట్టి అతను మనస్సు మంచిది దుర్యోధనుడు కోపావేశానికి ద్వేషావేశానికి లోబడి యుద్ధానికి వచ్చాడు ధర్మ అర్జునుడు దయావేశానికి లోబడి యుద్ధం నుంచి విరమించుకుందామని ఆలోచించాడు భయపడి మాత్రం కాదు భయావేశం మాత్రం కాదు కొంతమందికి భయావేశం భయంతో డూగిపోతారు అలా కాదు మంచిది తర్వాత దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమగా ముఖంచ పరిశుష్యతి వైపథు శరీర మే రోమహర్షిచ జాయతే మళ్ళీ వన్ అండ్ హాఫ్ వర్సెస్ కలిసి ఒక శ్లోకం ఒక ఒక యూనిట్ అన్వయం సో చూడండి మనస్సులో తీవ్రమైన ఆవేశం బయలుదేరినప్పుడు దాని యొక్క ప్రభావం శరీరం శరీరం మీద చాలా దృఢంగా పడుతుంది మనస్సుని శరీరాన్ని మీరు అలా కుదరదు పూర్వం సైకాలజిస్టులు బాడీ అండ్ మైండ్ అనేవారు కానీ ఈ మధ్యకాలంలో సైకాలజిస్టులు కూడా బాగా నేర్చారు అన్న విషయాలు తెలుసుకుని బాడీ అన్ మైండ్ అన్నం మానేసి బాడీ మైండ్ అనేవాడతారు మీరు దీపక్ చోప్రా అనే ఒక ఆయన పేరు విన్నారా దీపక్ చోప్రా అని హీఈస్ ది మోడన్ గురూ ఆఫ్ వేదాంత ఇన్ అమెరికన్ సొసైటీ ఆయన వేదాంతం చెప్తారు ఫైవ్ స్టార్ హోటల్లో కాన్ఫరెన్స్ రూమ్లోనే చెప్తారు మామూలుగా ఇల్లాగా వేదాంతం చెప్పారు ఈ మాటలే చెప్తాడు ఇంతకంతా ఆయన చెప్పిన మాటలు నేను ఎరుగుతున్నాను చదివాను ఆయన పుస్తకాలు బాగా చెప్తాడు మంచిగా చెప్తాడు కానీ ఒక భగవాన్ రమణ మహర్షిరావు ఒక నిసర్గదత్త మహారాజు చెప్పి దాంట్లో ఒక వెయ్యో వంతు చెప్తాడు కానీ ఎంట్రీ ఫీ థౌజండ్ డాలర్స్ ఛార్జ్ చేస్తాను థౌజండ్ డాలర్స్ అంటే మీరు ఆలోచించండి ఎంత ఎక్కువ ధనాన్ని ఆయన తీసుకుంటారో దాన్ని బట్టి డిన్నర్ కూడా ఉంటుంది డిన్నర్ యాభై డాలర్లు ఉంటుంది మహా ఉంటాయి ఎంత ఖరీదైనా యాభై డాలర్లు ఉంటుంది అంత ఖరీదు ఉండదు అసలు కొని అన్నీ కలుపుకుని యాభై డాలర్ల దాకా ఉంటుంది మిగిలినంతా ఆ అరేంజ్మెంట్స్ ఆయన జేబులో సో అలాగే ఈజ్ ఎ మిలియన్ ఆయస్ చాలా ధనవంతుడు సో ఆయన వాంటమ్ వాంటమ్ హెల్త్ అనో ఏదో అలాంటి పుస్తకం రాశారు వాంటమ్ హెల్త్ సమ్స్ వచ్చినే ఆదో ఒకటి రాశారు ఏజ్ లెస్ బాడీ అనే టైమ్ల మైండ్ అని ఒక పుస్తకం ఒకటి రాశారు ఆయన వెరీ ఫస్ట్ బుక్ వెరీ పాపులర్ బుక్ మెనీ కాపీస్ సెల్ అయింది మంచి పుస్తకం సో దాన్ని క్వాంటమ్ హెల్త్ అనో ఏదో పేరు క్వాంటమ్ మెడిసిన్ అది క్వాంటమ్ హెల్త్ కాదు క్వాంటమ్ మెడిసిన్ క్వాంటమ్ ఫిజిక్స్ బదులుగా క్వాంటమ్ మెడిసిన్ అనే పేరు మీరు బాగా సో ఎనీవే ఆయన ఆయన ఏమంటాడంటే బాడీ అండ్ మైండ్ అనేవి వేరు కాదు బాడీ మైండ్ అనే యూసేజీ వచ్చేసింది సైకాలజీలోనే ఆయన చెప్తుంటే నేను చదివితే చూశాను సో బాడీ మైండ్ ఆయనే మొట్టమొదటిసారి యూజ్ చేసిన వారు ఏం కాదు మెనీ అదర్ పీపుల్ యూస్డ్ ఇట్ మెనీ అదర్ సైకాలజిస్ట్స్ యూస్డ్ ఇట్ బాడీ మైండ్ సో ఆయన ఒకటి రెండు పాయింట్లు హీ ప్రజెంట్స్ యాజ్ ఇఫ్ హీఈస్ ది ఒరిజినల్ ఆధార్ నేను ఎప్పుడైనా కనపడితే చెప్దాం అనుకున్నాను మీరు అలా ప్రజెంట్ చేశారో అది న్యాయంగా లేదు ఈ పాయింట్స్ మాకు ఇండియన్ వేదాంతంలో ఉన్నవే మీరు ఒరిజినల్గా ప్రజెంట్ చేయడానికి వీల్లేదు యూ హ్యావ్ టు కోట్ ది ఆధార్ ఇప్పుడు కూడా మనం ఒరిజినల్ అన్నట్టుగా చెప్పకూడదు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నప్పుడు ఫలానా వారు చెప్పారు లేకపోతే వేదాంత శాస్త్రంలో ఈ విధంగా బోధింపబడింది అన్నట్టుగా ఉండాలి కానీ ఇదంతా మనం ఒరిజినల్ ఐడియా అన్నట్టు చెప్పకూడదు ఒరిజినల్ ఐడియా అయితే ఒరిజినల్ ఐడియాగా చెప్పచ్చు ఫెయిర్గా ఉండాల్సి ఉంటుంది చాలా ఫెయిర్గా ఉండాలి ఎనీవే కానీ లోకంలో ఫెయిర్గా ఉండరు తామే చెప్పేస్తున్నట్టుగా వేషాలు వేస్తారు అంటే వీక్నెస్ ఏమిటంటే వీక్నెస్ రెండు రకాల వీక్నెస్ ఒకటి అహంకారము ఈగో ఈగో బిల్డప్ చేసే ప్రయత్నం అసలు అప్రోచే రాంగ్ అనమాట ఏమిటి ఈ శాస్త్రము ఈగో బిల్డప్ చేయటం కోసం ఉద్దేశించబడింది కాదు నిజానికి ఈ శాస్త్రము ఇండివిజ్యువాలిటీని న్యూట్రలైజ్ చేయడం కోసం బయలుదేరిన శాస్త్రం నిన్న అన్నానా ఇట్ ఈజ్ వెరీ అమ్యూజింగ్ అనేదో అన్నాను ఆ సో ఇండివిజ్యువాలిటీని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నాన్ని ఇండివిజ్యువల్ చేస్తూ ఉంటాడు అందు అసలు ఈ శాస్త్రం లక్షణం అది అహంని నిరాకరించడం కోసం భగవద్గీత బయలుదేరింది ఆ భగవద్గీతలో నాకు మహాపాండిత్యం ఉంది అని వీడు అన్నాడు అనుకోండి అంటే అహమ్మను పెంచినట్లయింది సో జస్ట్ ది ఆపోజిట్ ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట వేదాంతం చాలా కఠినమైన సంగతి ఎందుకంటే మీరు చదివేది ఒకటి ఉంటుంది దాని ఎఫెక్ట్ ఆపోజిట్ ఉంటుంది చాలా కిటుకులు చాలా ట్రిక్కీగా ఉంటుంది చాలా ఎలర్ట్గా లేకపోతే యు మిస్ ది హోల్ పాయింట్ ఒకసారి పాయింట్ మిస్ అయ్యాడంటే ఎంతటి వాడైనా కావచ్చు కాక అతడు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతాడు ఆ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోయేవాడు ఓ పెద్ద మహాత్ముడు అయితే ఆయన ఆయనతో పాటుగా వెళ్లేటువంటి భక్తులు అందరూ కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతారు వాళ్ళు లక్షల మంది అవ్వచ్చు పది లక్షల మంది అవ్వచ్చు ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ జస్ట్ బికాజ్ టెన్ ల్యాక్ పీపుల్ ఇదే ఎలక్షన్ ఏం కాదు ఇది ఈ పార్టీ ఆ పార్టీ అన్న లెక్క కాదు ఇక్కడ ఎలక్షన్తో సంబంధం లేదు కాబట్టి ఇది డెమోకోర్స్ డెమోక్రసీ కలిగదు ఇది సో సో మెనీ పీపుల్ గో ఇన్ ది రాంగ్ డైరెక్షన్ ఫస్టు సో బాడీ మైండ్ రెండు కలిసి ఉంటాయి నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు నేను ప్రాణాయామంలో చెప్తూ ఉంటాను మీరు గాలి పీల్చి విడిచిపెట్టడమే చేసే పనేది కానీ యు ఫీల్ హెల్దీ యు విల్ బీ హెల్దీ మీరు యు ఫీల్ హెల్దీ యు ఫీల్ జాయస్ యు ఫీల్ కామ్ ఆ ఫీలింగ్ మీరు డెవలప్ చేసుకోవాలి కామ్గా ఉండడం ఉల్లాసంగా ఉండడం తర్వాత everything is okay with me that sense of okay sense of wellness wellness anta a phadala prayoginchukoddam prayoginchu prayoginchukoddam ante telindi gaani prayogisthunna palaga the sense of wellness everything is okay with me manam teerukurchune a nothing is okay with me anu anukuntam teerukurchune boyina kadupunna boyinam chesi kurchune nothing is okay with me anukodam that is telintakku adhe gaani ingo hotlaadu అటువంటి మనస్సుకి అటువంటి అవకాశమే ఇవ్వకూడదు సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే విత్ మై అనేటువంటి ఫీలింగ్ ఆ ఉల్లాసాన్ని దాన్ని డెవలప్ చేసుకోవాలి అటువంటి ఫీలింగ్ మీరు గీతా క్లాసెస్ మొదలైన అటెండ్ అయితే వస్తుంది దట్ ఈజ్ వాట్ యు గైమ్ మీరు మనస్సులో ప్రసన్నత తర్వాత ఉల్లాసము ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ ఈ మూడు మీరు డెవలప్ చేశారనుకోండి మీకు మీరు చేసుకుంటున్న ఉపకారం ఎంత అంటే మీకు అనారోగ్యం అంటే ఏమిటో తెలియకుండా అయిపోతుంది ఏదైనా చిన్న చిన్న డిఫెక్ట్స్ ఏవో ఉంటాయి బాడీ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఇట్ క్రైస్ ఫర్ హెల్ప్ చిన్నపిల్లవాడు అల్లరిచే ఏదో కావాలని ఏడ్చినట్టుగా అప్పుడు మీరు గుర్తించి ఇక్కడ ఏదో చిన్న అనారోగ్యం చిన్న డిఫెక్ట్ ఏదో వచ్చింది దేహానికి అని గుర్తుపట్టి ఎవరినైనా సహాయం తీసుకుని ఓ మందు దానికి వేసేస్తే అక్కడికి ఎది సరిపో ఇట్ విల్ బి యాజ్ సింపుల్ యాజ్ డాట్ అలా కాకుండా మీరేమో మనస్సును నిత్యము కల్లోలంగా పెట్టుకునే కోపావేశానికి ఒకప్పుడు ద్వేషావేశానికి తర్వాత ఇటువంటి కృపావేశానికి ఆసక్తి తీవ్రమైన సంసారాసక్తికి లోబడి ఆ మనస్సుని చాలా కల్లోలితంగా అట్టి పెట్టుకున్నట్లయితే అన్ని రకముల అనారోగ్యాలు దేహంలో ప్రవేశిస్తాయి అనారోగ్యాలు ప్రవేశించిన వెంటనే హెల్త్ ఇండస్ట్రీ అని ది హెల్త్ ఇండస్ నేను ఒకప్పుడు అనుకునేవాడిని ఏమైనా మంచి మంచి హాస్పిటల్స్ అవి వచ్చాయి బాగా అభివృద్ధి వచ్చిందండి బట్ నవ్ ఐ నో బెటర్ నవ్ ఐ హై హవ్ సీన్ ఇట్ ఐ హడ్ ఇట్ అండ్ ఐ నో బెటర్ ది హెల్త్ ఇండస్ట్రీ ఇస్ ఎ మాన్స్టర్ ఫర్ గాడ్స్ షేక్ డోంట్ గో నియర్ దాట్ ఇట్స్ ఎ మాన్స్టర్ ఏదైనా అనారోగ్యం చేస్తే ఏదో అమృతాంతమో లేకపోతే అగ్నితుండ మాత్రం ఏదో వేసుకుని ఇంట్లో కూర్చోగలిగితే కూర్చోళ్ళు కానీ ఈ హెల్త్ ఇండస్ట్రీ జోన్కి వెళ్ళారంటే ఇట్స్ ఎ మాన్స్టర్ దాని పంజాలో పడ్డారంటే అది మిమ్మల్ని లాగేసి పీల్చి పిప్పి చేసేస్తుంది కేవలం ధనం ఒక్కటే ధనం మీ మనశ్శాంతి మీ ఆరోగ్యం మూడింటినే అపహరించేస్తుంది ఇంకేం మిగిలిందండి i have a very negative opinion about the health industry ee gunna vishayam cheptunna na opinion anadi how far my opinion is valid anadi meer alochinchandi em undu nenu kuda alochisthanu we should not conclude anything open minded this is how i feel about it endukante vaallo lopayakariga naaku cheppina maate entante 100 rupayalu diagnostic tests sarapade sandarbhamlo వాళ్ళు ఐదు వేల రూపాయల డయాగ్నాస్టిక్ టెస్ట్స్ చేయిస్తున్నారు అంటే వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోలో నడిపిస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ మెడిసిన్స్ డంప్ చేసేస్తున్నారు అన్ని మెడిసిన్స్ అక్కర్లేదు వాళ్ళు వాడమని మెడిసిన్స్ అన్నీ అక్కర్లేదు కొంచెం ట్రయల్ ట్రయల్ అండ్ నా అభిప్రాయం మెడిసిన్లో ట్రయల్ అండ్ కాదు ఈ అనారోగ్యం ఉన్నది ఈ మందు వేసుకుంటే కొంచెం సహనశక్తి ఉండాలి ఒక్క పిసరు సహించటం అనేటువంటిది అది పేషెంట్కి అలవాటు చేయాలి పేషెంట్కి బోధించాలి ఈ మందు వేసుకోండి మీకు తగ్గుతుంది ఐదు రోజుల్లో తగ్గుతుంది అని చెప్పాలి జ్వరం వస్తే ఐదు రోజుల్లో తగ్గుతుంది కాకుండా మీకు ఇదిగో ఈ ట్యాబ్లెట్లు వేసేస్తేనే ఇంజక్షన్స్ ఇచ్చాను మీకు అరగంటలో తగ్గిపోతుందని చెప్పేసి ఆ రకంగా అసలు అలా చేయకూడదు పేషెంట్ని పేషెంట్కి సహనశక్తిని కూడా నేర్పాలి మందుతో బాటుగా సహనము కూడా నేర్పాలి వాళ్ళు సహనం నేర్పడం మాట అలాంటి పెట్టి వాడికి అసలు కొద్దో గొప్ప సహనం ఉంటుంది అసలు వెళ్ళేదాకా కొంత సహనంతో ఉంటాడు ఇంటి దగ్గర బయలుదేరి అక్కడికి వెళ్ళేదాకా సహించుకుంటాడు పాపం రాత్రి ఏ పదింటికి వస్తే మొన్నటి పొద్దున్నదాకా సహించుకుంటాడు ఇంకా హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రొంత సహన శక్తిని ముందు వాళ్ళు ఇవాపరేట్ చేసి పారిస్తారు ఎందుకంటే వీటికి సహనశక్తి ఉంటే వాళ్ళకి బిల్లులు పెరగవు వీడి సహన శక్తి ఎంత తక్కువ స్థాయిలో ఉంటే వాడి బిల్లులు అంత ఎక్కువ స్థాయిలో పెరుగుతాయి మందుల్ని ఇష్టం వంచినట్టు బ్రేక్ఫాస్ట్ లెవెల్లో మందులు మన చేత తినిపించేస్తాం అది రెండో దోషం మూడో దోషం సర్జరీ వీళ్ళు చేసే సర్జరీలో అట్లీస్ట్ ఫిఫ్టీ సర్జరీ ఈజ్ అవాయిడబుల్ సర్జరీ అంటే దట్ ఈస్ ది అల్టిమేట్ ఇంటర్వెన్షన్ అండి అల్టిమేట్ ఇంటర్వెన్షన్ ఇంకా శరీరానికి ఆ అనారోగ్యాన్ని మరి ఏ విధంగానూ కూడా నివారణ చేయడానికి అవకాశం లేదు అన్నప్పుడు మీరు సర్జరీ చేయాల్సి ఉంటుంది అంతేగాని పిడిక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా ఇంక ప్రతిదానికి సర్జరీ చేసుకుంటూ పోతే వాడి శరీరానికి బాడీ హ్యాస్ ఎన్ ఇంటెలిజెన్స్ శరీరానికి ఇంటెలిజెన్స్ ఉంది భగవంతుడు శక్తి పెట్టాడు నేను టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను భగవంతుడి శరీరానికి తన అనారోగ్యాన్ని తానే సర్దుబాటు చేసుకునేటువంటి శక్తినిచ్చాడు మీకు తెలియకుండగానే మీరు భోజనం చేస్తారు మంచి నీళ్ళతో అవుతారు ఆ నీళ్లలో హారం హాన్ని కలిగించేటువంటి సూక్ష్మ క్రిములు ఉంటాయి అవి శరీరంలో ప్రవేశిస్తాయి అవి ప్రవేశించే అనే సంగతి మీకు తెలీదు కానీ బాడీలో ఇంటెలిజెన్స్కి తెలుస్తుంది అసలు వెంటనే బాడీ ఇంటెలిజెన్స్ మహావేగంతో ఆ పరిస్థితిని రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నంలో ఉంటుంది వైట్ బ్లడ్ సెల్స్ అనండి ప్లేట్లెట్స్ అనండి మరోటి మరోటి తర్వాత మీరు మిరపకాయ బజ్జీలో మొదలైనటువంటి ఆహార పదార్థాలని భు భుజించి బుల్లెట్స్ లోపల వేస్తున్నట్టే బుల్లెట్లు పెట్టి పేల్ చేస్తున్నట్టే ఇంటెస్టైన్స్ని ఆ విధమైన ఆహారాన్ని మీరు భక్షిస్తూ మీరు గులాబ్ జామున్ వేసేసారనుకోండి లోపల ఇట్ ఈస్ లైక్ ఎ బుల్లెట్ సో మచ్ షుగర్ని ఇప్పుడు ఆ లివర్ లివర వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ హ్యాస్ టు హ్యాండిల్ దట్ మచ్ షుగర్ని అది హ్యాండిల్ చేయాలి అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇట్ హ్యాస్ టు రీ ఇన్సులిన్ ప్రొడక్షన్ రీ చేయాల్సి ఉంటుంది ఎంతకాలం చేస్తున్నది విసిగెత్తే ఇంకా నా వల్లగా అది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం అంటుంది రోజు రియల్లీ ఇట్ సేస్ దాట్ ఎందుకని ఎక్సర్సైజ్ చేయరు షుగర్ ఎక్కువ తింటూ ఉంటారు కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటారు దానికి తోడు స్వీట్లు కూడా తింటూ ఉంటారు ఏనాడు ఎక్సర్సైజ్ సరిగ్గా చేయరు దాంతో ఆ షుగర్ బ్యాలన్స్ చాలా అన్ఈవెన్గా ఉంటుంది ఆ అన్ ఈవెన్ బ్యాలెన్స్ని అడ్జస్ట్ చేయడం కోసం లివర్ రాత్రింబో వాళ్ళు శ్రమించి పని చేస్తూ ఆ బ్యాలెన్స్ని అడ్జస్ట్లో పెడుతుంది పెట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంతా బాగుందని అనుకుంటాను అక్కడ లోపల అది ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు కాబట్టి బాడీ హ్యాస్ ఇట్స్ సోన్ ఇంటెలిజెన్స్ అండ్ యూ షుడ్ అలౌ ది బాడీస్ ఇంటెలిజెన్స్ టు ప్రివేంద బాడీస్ ఇంటెలిజెన్స్ అది కొంచెం టైం తీసుకుంటుంది అదో పన్నెండు గంటలో పదహారు గంటలో టైం తీసుకుని సెటరేట్ చేస్తుంది అది సెటరైట్ చేస్తే ఇంకా అది పెర్ఫెక్ట్ సెటరైట్ అనమాట ఇంకా దానికి మీరు ఏమీ చేయక్కర్లేదు మీరు మందు వేయక్కర్లేదు సర్జరీ చేయక్కర్లేదు అయితే మీకు సహనం ఉండదు ఇంత పెసర అనారోగ్యం చేసిన వెంటనే ఏదో భూమి ఆకాశాలు ఏకమైపోయినంత గడబిడ చేసేస్తో వెంటనే ఫోన్ చేస్తారు అంబులెన్స్ ఫోన్ చేసిన వెంటనే వాడు మీరు మీరు ఊహలో ఆఫీస్కి వెళ్తా డాక్టర్ ఆఫీస్కి వెళితే ఎలా ఉంటుంది అని మీరు ఊహించినట్టుగా వాళ్ళకి తెలిసిందంటే వచ్చేస్తారు వెంటనే వచ్చేస్తారు వచ్చేసి మిమ్మల్ని వెంటనే తీసుకెళ్ళిపోతాడు తీసుకెళ్ళిపోయి ఇంకా బిల్లు లా లా పెరిగిపోతాయి వందలు కాదు వేరు పదువులు టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ బిల్లు వాళ్ళు బిల్లు వసూలు చేయడంలో చాలా కరాఖండీగా ఉంటారు ఏ నిర్మోహమాటంగా వసూలు చేస్తారు మీరు ఇదంతా ఎందుకు చెప్పానంటే మనస్సు ఆవేశానికి లోను కారాదు ఎక్కడో చోట మొదలెట్టి ఎక్కడికో ఇంకో చోటుకి వెళ్ళిపోయాం ఎందుకంటే నాకు అని చెప్పాలని అనిపించింది మీరు పెద్దలు బాగా విజ్ఞానవంతులు మీకు తెలుసు అయినా కూడా చెప్పాలనిపించి చెప్తున్నా సో మనస్సు ఆవేశమునకు లోను కారాదు మిన్ను విరిగి మీద పడుతున్నా సరే అలా నిబ్బరంగా ఉండడం పడినయి పడ్డప్పుడే చూద్దాం అన్నట్లుండాలి కోపావేశము తర్వాత దయావేశము ఏ తీవ్రమైన ఆసక్తి ఏ ఆవేశమో పనికిరాదు కనుక అలాగే ఆకలి వేసింది అనుకోండి ఆకలి వేసింది ఆకలి వేసేస్తుంది ఆకలి గంటలకు బాగా ఆకలి ఒక రెండు గంటలో మూడు గంటలో వేచి ఉండే పద్ధతిలో మీరు ఉండాలి ఏడు ఎనిమిది ఎనిమిది మేపటికి రెండు మెతుకులు ఎవరైనా వడ్డించితే పర్వాలేదు మేనేజ్ చేయొచ్చు అనే లెవెల్కి సహనాన్ని పట్టుకెళ్ళాలి అలా సహనాన్ని మీరు పెంపొందించుకుని కొంతమంది ఏం చేస్తారు నా బతుకిళ్ళైపోయింది నేను సహించటమైన పనిని తమను తాను నిందించుకుంటారు తప్పు మీలో సహన శక్తి పెరుగుతోందంటే మీరు చాలా భాగ్యవంతులు అర్థం మీకు పరమేశ్వరమైంది పూర్ణమైన అనుగ్రహం చూపించి మీకు సహన శక్తి పెంచుకునే అవకాశం ఇచ్చారు దట్ విల్ సర్వ్ యూ వండర్ఫుల్ సహనశక్తికి పెంచుకునే అవకాశమే ఇవ్వకుండా ఊహ వాడికి తోచిన వెంటనే అలాల అలలా సప్లై అయిపోతుంటే వాడు నిజంగా చాలా దురదృష్టవంతుడు ఎందుకంటే వాడి శరీరానికి మనస్సుకి కూడా ఆ రకమైనటువంటి టెస్ట్ పరీక్ష పెట్టుకునే ఛాన్సే లేకుండా అయిపోతుంది వాడు ఎప్పుడో సమయం కష్టం వస్తుంది వచ్చినప్పుడు వీడు కుప్పకూలిపోతుంది నిలబడలేడు ఇగో అర్జునుడు అర్జునుడు యొక్క పరిస్థితి కృష్ణను సంబోధిస్తున్నాడు కృష్ణ కనీసం శ్రీకృష్ణానటువంటి వివేకం కూడా లేదు అచ్యుతాడు అంతకుముందు బుద్ధిమంతులు ఇప్పుడు ఇంకా కృష్ణ అని బొడ్డు కోసం పేరు పెట్టారంటారే అలా సంబోధిస్తుంది అలా సంబోధించకూడదు శ్రీకృష్ణుని అలా సంబోధిస్తే న్యాయం కాదు హే శ్రీకృష్ణ ధర్మరాజు గారు ఎంతో మర్యాద రాజసూయ యాగంలో శ్రీకృష్ణుని పాదములకు పూజ చేసి మా రాజసూరయాగాన్ని నీ పూజ కారణంగా నీకు పూజ చేసిన కారణంగా మా యాగం సఫలమైంది అని ఆయన అగ్రాసన పూజను స్వీకరించిన వాడు వీళ్ళే చేశారు పూజ ఆయనకి ఆయన్ని పట్టుకుని కృష్ణ అని సంబోధించటము అది చాలా అవివేకమైన సంబోధన ఆ ఆవేశం యొక్క మాట్లాడతాడు సో అంటున్నాడు ఇమం స్వజనం దృష్వా అంటున్నాడు నేను చూస్తున్నానయ్యా వీళ్ళందరూ మా బంధువులు అంటున్నాడు నా వాళ్ళు అని అంటున్నాడు స్వజనం అంటే నీవాళ్ళు కాకపోతే అప్పుడు బాడాలు వేసేయచ్చు కత్తులు చూసేయొచ్చు ఏదైనా చేసేయచ్చు కానీ వీళ్ళు నా వాళ్ళు కనుక నేను తట్టుకోలేను అని అంటున్నా సో పర పరజనం రక్త ప్రవాహం అయిపోయినా కూడా ఏం పర్వాలేదు స్వజనం అయితే మటుకు చిటికినూ కూడా విరగకూడదు పరజనం అయితే తలను తెగిపోయినా నష్టం లేదు సో ఈ స్వపర భేదం ఉన్నదే అది మహాదోషం సో స్వజనం కృష్ణ ఆ స్వజనం మాట అది అర్జునుని యొక్క అవివేకానికి అది మత్స్సు తునక సో స్వజనం కాకపోతే ఉత్తర గోగ్రహణంలో ఎవరెవళ్ళనో సంహరించాడు అంతకుముందు అనేక యుద్ధాలు చేసి నివాత కవచలు అనేటువంటి వాళ్ళని ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ వారియర్స్ వాళ్ళందరినీ కూడా తునా తునకల కింద ఖండించి దునుమాడినాడు వాళ్ళందరినీ కూడా నాశనం చేసి పారి అలాగే ఎన్నెన్నో యుద్ధాలు చేశాడు ఎంతోమందిని చంపాడు ఏదో మొట్టమొదటిసారిగా రక్తం చూస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు వాళ్ళని చంపినప్పుడు స్వజనం అనే మాటే తోచలేదు ఇప్పుడు బావమరుది పెద్ద అన్నయ్య కొడుకు వీళ్ళు బంధువులు కనపడేపటికి మొత్తం ఫిలాసఫీ అంతా మారిపోయాయి సో తప్పేం లేదు అతను ఏదో తప్పు చేశాడని నేను అతను ఆలోచించేటువంటి పద్ధతి మాత్రం సరిగ్గా లేదు ఇప్పుడు డ్యూటీ అన్నది ప్లెజెంట్గా ఉండాలి అని కోరుకోవడమే తప్పు డ్యూటీ ప్రెజెంట్గా ఉండక్కర్లేదు ఒకప్పుడు డ్యూటీ ప్రజెంట్ డ్యూటీ ఉంటుంది ఏమిటి ఉదాహరణకి లడ్డూలు వడ్డించండి బోయినాల్గే పెళ్ళిళ్ళు లడ్డూలు వడ్డించండి అని అప్ అప్పు చెప్తారు ఒక ఆయనకి లడ్డూ వడ్డించడం అంటే అది ఇట్ ఈస్ ఎ వెరీ స్పెషల్ ప్రివిలేజ్ ఎందుకంటే మీరు ఏమీ ఒళ్ళు హోనం చేసుకోకర్లేదు అదంత పెద్ద బరువు ఉండవు ఓ పాత్రలో లడ్డూ తీసుకుని అయా లడ్డూ కావాలా అని అడిగితే మీరు ఆ ప్రశ్న అడిగినందుకు గాను అక్కడ కూర్చున్నవాడు మిమ్మల్ని చూసి ఎంతో చిరునవ్వు మోహం పెడతారు అదే వెళ్ళి ఏమంటే ఉప్పుకోవా లేకపోతే వంకాయ కూర వంకాయ కూర అంటే అది దట్ ఈస్ సంథింగ్ దాన్ని వెరీ స్పెషల్గా తయారు చేస్తే చెప్పలేను కానీ నేను అదర్వైజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్డిజైరబుల్ వెజిటబుల్స్ వంకాయ వంకాయ అంటే మూడు నుంచి వద్దని కూడా చెప్పబుద్ధి కాదు అలా తోసేయటమే మనిషిని మోస్ట్ అన్ప్లెజెంట్ డ్యూటీ వెరే అసలు లడ్డూ అంటే వెరీ స్పెషల్ డ్యూటీ మీకు అదే బట్ట కూడా నలకొండగా వడ్డించి రావచ్చు అండ్ ఎవ్రీబడి విల్ లైక్ యూ అండ్ యూ కెన్ ఆఫర్ విత్ ఎ స్మైల్ హీ విల్ రిసీవ్ యూ విత్ ఎ స్మైల్ వెరీ ప్లెజెంట్ డ్యూటీ కాబట్టి అందరూ లడ్డూ వడ్డిస్తే మరి ఇంకొకరు వడ్డించి వాళ్ళని కాబట్ డ్యూటీ ప్రెజెంట్గా ఉండాలి అనే మాట అసలు అననేకూడదు డ్యూటీ అయితే ప్రజెంట్ అయినా సరే అన్ప్లెజెంట్ అయినా సరే చేసేయాల్సి ఉంటుంది స్వజనం కృష్ణ యుయూత్సు సముపస్థితం స్వజనం సముపస్థితం నా వాళ్ళందరూ దగ్గరగా వచ్చారు కానీ ఎందుకు వచ్చారు పెళ్లిలో పార్టిసిపేట్ చేయడం కోసం వచ్చారా లేదు యుయూత్సు యుద్ధం చేయటం కోసం వచ్చారు యుద్ధాన్ని కోరి స్వజనం వచ్చారు తప్పిస్తే పెళ్లిలో అటెండ్ చేసి భోజనం చేసి వెళ్ళడం కోసం రాలేదు దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఐ కెనాట్ హ్యాండిల్ అని అంటున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే నా ఈ రకంగా యుద్ధానికి సన్నద్ధులై ఉండగా చూశానో నేను వెంటనే నాకు ఏమవుతుంది మమ గాత్రాణి సీదంతి నా అవయవములు సీదంతి అంటే పట్టుకోల్పోవుచున్నవి అని అర్థం తెలుగులో పదాలు పడికట్టు పదాలని సరైన పదాలని ప్రయోగించడం అవసరం కరెక్ట్గా ఉండాలి పదం ప్రయోగిస్తుంది సీదంతి అంటే పట్టు కోల్పోగుచున్నవి అంటే ఇప్పుడు మీకు చక్కెర వచ్చిందనుకోండి చక్కెర ఆ చక్కెర రావడానికి ముందు నిలబడి ఉంటారు చక్కెర వచ్చిందంటే ఇంకా నిలబడలేరు అక్కడ కూలబడిపోతారు కూర్చుంటారు ఒకప్పుడు చక్కెర వస్తే కూర్చోవడం కూడా కష్టం యూ లై డౌన్ అవునండి వాంతి వికారం వచ్చినప్పుడు వాంతి వచ్చినప్పుడు దట్ ఈస్ వన్ థింగ్ ఐ టెల్ యూ వామిటింగ్ సెన్ వామిటింగ్ అయిపోయిన తర్వాత హాయిగా